అనుమతి సెర్మని ఎవరు చేయాలి చేయకపోతే ఎట్లా ఇప్పుడు కర్మలు వాటి ఫలితాలు ఉపాసనలు కర్మకాండా ఇప్పుడు అర్థమైంది కదా ప్రతిదానికి ముడిపడి ఉంది కాబట్టి పోయినటువంటి జీవుడికి ఒక శాంతి కలగాలి అంటే తత్సంబంధంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ పితృకార్యాలు నెరవేర్చాలి శ్రాద్ధ కర్మలు చేయాలి ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మ ఎప్పుడూ చాలా మందికి తెలియదు దురదృష్టకరమైన విషయం చదువుకున్న వాళ్ళు కూడా అందువల్ల ఇప్పుడు మన వాళ్లల్లో ఎక్కడైనా ఉందా ఇది పురోహితుడి దగ్గర ఉంది పెద్ద పుస్తకం ఆయన రాసి పెట్టుకుంటాడు మన పేరు మన గోత్రం మన జాతకం ఓకే తరువాత మన తండ్రి ఎప్పుడు చచ్చిపోయింది రాసుకుంటాడు ఇంతకన్నా దురదృష్టమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా ప్రపంచంలో వచ్చి చెప్తాడు వచ్చి చెబుతాడు ఏమండి రేపు అమావాస్య ఆ తర్వాత పాఠ్యమే మీ నాన్నగారే తిథి అని చెప్పిపోతాడు ఎందుకో తెలుసా పైగా అతను చెప్పకపోతే ఏ కారణం చేతను మర్చిపోతే అతన్ని పిలిచి తిడతాం ఇదెంత ఘోరమే చూడండి నా తండ్రి ఆస్తిని అనుభవించేది నేను తండ్రి చచ్చిపోయిన తిథిని గుర్తుపెట్టుకునేది పురోహితుడా ఇంతకన్నా దురదృష్టమైనటువంటి పరిస్థితి ఏదన్నా ఉందే రేపు నువ్వు నా బిడ్డలు ఎట్లాగే నన్ను నా బిడ్డలు మరచిపోతే రేపు పితృకార్యాభ్యం నవ్యం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టి అమావాస్య వస్తుంది తర్పణం వదలాలి నువ్వేనా సన్యాసివే వదలకుండా ఉండడానికి నువ్వు వదలాలి సన్యాసికి లేదు ఆ కర్మకాండ అది జ్ఞానమార్గం అయిపోయింది అన్ని దించుకుని వచ్చాడు సన్యాసి ఎందుకని అతను పెట్టడు సన్యాసి పెట్టడు ఇప్పుడు నా తండ్రి లేదు నా తల్లి లేదు నేను పెట్టలేను ఎవరు పెట్టాలి ఈ దేహంతో కలిసి పుట్టిన ఇంకా ఉండాలి వాళ్ళు పెట్టాలి అన్నదమ్ములు పెట్టాలి వాళ్ళు ఎందుకని నేను పెట్టడానికి అవకాశం లేదు కారణం నేను దీనికి పిండం పెట్టి నేను ఎక్కడి నుంచి పెడతాను దట్ ఈజ్ సన్యాసం సన్యాసం పుచ్చుకునేవాడు దేహానికి పిండం పెట్టి ఈ దేహం చచ్చిపోయింది పిండబెట్టిన తర్వాత కొత్త పేరు ఇస్తాడు గురువు అంతకుముందున్న పేరు పోతుంది ఆ పేరుకు సంబంధించిన దేహం ఆ పేరుకు సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు సంబంధం లేదు జీవితం కనుక గృహస్థులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ రెండు చేయాలి దేవపితృ కార్యాభ్యాం ప్రమదితవ్యం దేవకార్యం సన్యాసి కూడా చేస్తాడు కానీ పితృకార్యం మనం చేయాలి అమావాస్య వచ్చింది తర్పణం వదలాలి ఇది మన ధర్మం ఎందుకని దేహం ఇచ్చారు కదా వాళ్ళు బ్రతుకునిచ్చారు కదా వాళ్ళు దేనికి ఒక కుక్క కుక్కని ఇచ్చింది అంటే ఈ కుక్క దానికి తర్పణం పెట్టదు జ్ఞానం లేదు గనక నేను కూడా ఆ కుక్క తల్లి ఎప్పుడు చచ్చిపోయింది కుక్క తెలియదు ఉన్న పరిస్థితుల్లో నేనున్న సమాజంలో ఇవన్నీ నాకు జ్ఞాపకం రాక తెలిసిన తర్వాత అయిపోయింది అనుకోండి దానికి మనకు సంబంధం లేదు ఎందుకని మనం చదువుకున్న దరిద్రపు చదువు మనకి ఇవన్నీ నేర్పించలేదు మనకు అహంకారాలే దించింది మన హృదయాల్లో ఈ చదువులు ఈ ధనమంతా మన హృదయాన్ని భగ్గనం చేసింది అంతకన్నా ఏం చేయలేదు కానీ శాస్త్రం తెలిసిన తర్వాత ఆ మార్గంలో వెళ్ళాలి ాబు ఒక్క మాట చెబుతున్నా ఇక్కడింత నేర్చుకున్నావు నువ్వు వెళుతున్నావు సమాజంలోకి గురువు చాలా జాగ్రత్తగా ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు నువ్వు సమాజంలోకి వెళుతూ ఉన్నావు నీకన్నా తక్కువగా చదువుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ నీ అహంకారం ప్రదర్శిస్తావేమో నిన్ను తరింప చేసుకోవడానికి నువ్వు ప్రపంచానికి దేవ పితృకార్య అభ్యం న ప్రమదితవ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడాను దేవ కార్యాన్ని పితృకార్యాన్ని వదలడానికి అవకాశం లేదు న ప్రమదితవ్యం ఫస్ట్ ఎక్కడిచ్చా కనుక బ్రతకనిచ్చినటువంటి భగవంతుడు మర్చిపోయినాం కన్నటువంటి తల్లిని మనసులో నుంచి తీసేసాం పోషించినటువంటి తండ్రి అసలు ఎక్కడున్నాడో కూడా జ్ఞాపకం రాడు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువుని జ్ఞాపకం పెట్టుకోలేము ఎప్పుడు ఇదంతా ఇక జరిగేది అందుకని పోతున్నా కనుక చెప్తున్నా ఇటువంటి రుగ్మతలు అసంస్కారుల యొక్క హృదయాల్లో ఉండని ఏ కట్టిలో ఉండేటువంటి అగ్ని ఆ కట్టినే దగ్ధం చేస్తుంది అర్థమవుతుందే అసంస్కారులు ఎలా పాడవుతారో పాడైపోని అర్థం చేసుకునేవాడివి నీకోసం నేను చెప్తున్నా మాతృదేవోభవ మాత విపరీతమైన అర్థాలు చెప్తున్నారు జనం మాతృ దేవోభవ అంటే నీకు దేవుడు దిస్ ఇస్ రాంగ్ అప్పుడు దేవుడు ఎవరు ఇది పిల్లల చేతులు గనక కత్తి పడితే చిన్నబిడ్డ చేతులు ఉంటదో బుద్దిహీనుల చేతుల శాస్త్రాలు పడితే కూడా అట్లాగే ఉంటాయి కొందరు దీన్ని నమ్మి కొందరు దేవుడు ఎందుకండి నా తల్లిని నేను చూసుకుంటున్నా ఆమె నాకు దేవత పిచ్చోడా తల్లిని దేవతలాగా చూడాలి దేవుడులాగా చూడాలి మాత దేవో ఎస్య సహా అంటే దాని అర్థం తల్లి దైవముగా కలవాడు తల్లిని దైవముగా కలవాడు ఏమి ఏం సమాసం బలవాడు బహురీ కాంపౌండ్ సమాస బంధునం సంస్కృతం ఆ సమాసం వచ్చిందనుకో ఇది తప్పు చేయలేము అర్థమవుతుంది కాబట్టి తల్లియే దైవముగా కలవాడు తల్లిని దైవముగా కలవాడు అన్నాం అనుకోండి అయిపోయింది బహువీ కాంపౌండ్ వచ్చేసి ఫినిష్ కాబట్టి मात्र माता <laughs> माता सह सह उपास दावत उपास उपासीस्टाव तु भगवंत ने उपास्तावो अगवंत ला भगवंत भक्ति कलो आधा तपासीच्छनी दर्द అంతేగాని తల్లి దేవుడు అని కాదు ఎందుకని తల్లికి సర్వజ్ఞత్వ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అవునామనే చెప్పు సర్వశక్తి చెప్పు సర్వజ్ఞత్వం ఉందే సర్వవ్యాపకత్వం ఉంది ఆమెకి కాబట్టి అది అనవసరం కాబట్టి తల్లి దేవత కనుక నాకు దేవుడు అవసరం లేదు పిచ్చి చేసలేదు అర్థమైందే కాదు దేవుడు అర్థం చేసుకుని ఆ స్థాయిలో తల్లిని కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే జన్మనిచ్చింది కనుక తల్లిని ఆ విధంగా మనం చూసుకోవాలి ఓకే ఆమె ఇచ్చిన దేహమే కదా అందువల్ల గురువు ఇంత బోధించి నాయన నువ్వు నువ్వు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎట్లా వచ్చావురా ఇడియట్లాగా వచ్చావై ఇడియట్ ఇప్పుడు నిన్నెట్లా తయారు చేశాను ఈ రోజు నువ్వు నాలుగు మాటలు మాట్లాడుతున్నావంటే ఏది వ్యాకరణ దోషాలైనా పర్వాలేదు నాలుగు మాటలు మాట్లాడుతున్నావంటే నేను బిడ్డ భిక్షరా నా దగ్గర బ్రతీతే వచ్చింది నీకు సరేనా కానీ నన్నే నువ్వు ధ్యానించని నేను చెప్పడం లేదు మాతృదేవే ఎందుకో తెలుసు క్రమం నువ్వు చేయాల్సిన కార్యం క్రమంలో ఉండాలి అందువల్ల కార్యక్రమం ప్రోగ్రామ్ కార్యక్రమం ఒక క్రమబద్ధంగా ఉండాలి కార్యం ఏది చేసినా కనుక మాతృ దేవోభవా ఎందుకు ఫస్ట్ ఆమెకి ఇవ్వాల్సి వచ్చింది నువ్వు కనపడుతున్నావు అంటే నీకు దేహం ఉంది నీ దేహం ఎక్కడిది నీకు ఈ దేహంలో మాంసం ఈ దేహంలో రక్తం ఉంది ఈ దేహంలో ఉన్నవన్నీ తల్లి నీకు ఇచ్చింది అండర్స్టాండ్ ఆమె దేహంలో నుంచి తీసుకొని వచ్చావు ఇవన్నీ తుకుతున్నా తింటున్నా ఆమె ఇచ్చిన దేహంతో ఆమె ఇచ్చిన దేహం ఉన్నది గనకనే భగవంతుని గురించి ఆలోచన చేస్తున్నా ఇదంతా నాకు మొట్టమొదటిచ్చుంది తల్లి అందువల్ల మాతృ దేవోభవ మాత దేవో స్వామిజీ కొత్త బట్టలు వె లక్షలు కూర్చునే వాడితే అంటే బాగుండేసంటే మా మా మామ మా అత్త నీకు కాదన్నాడు అత్తగారి ఇంట్లో నీకు బట్టలు పెట్టారు నువ్వు చాలా గ్రేట్ఫుల్ గా ఉండవు ఎందుకనంటే అంత మాత్రం కృతజ్ఞత భావంతో వాళ్ళ గురించి మాట్లాడుతుండ బట్టలు ఇచ్చినటువంటి అత్తని మరిచి నేను చెప్పడం లేదు ఆ బట్టలు వేసుకోవడానికి దేహం ఇచ్చిన తల్లిని జ్ఞాపకం పెట్టుకో అంటున్నాను నేను అంతే దట్ ఈజ్ మై పాయింట్ అర్థమవుతుందా నువ్వు అతను మర్చిపోయి నేను ఎందుకు చెప్తాను వేసుకో తిరుగు అత్త అత్తా అత్తా ఎన్ని చోట్ల అతికించుకోవా ఇంత లక్షణాలతో కంప్యూటర్ లో నుంచి తీసుకొని అతికించుకో అత్త అత్త అత్త అత్త అత్త అమ్మని ఉదయాలు పెట్టుకో సార్ ఎందుకో తెలుసా ఆమె దేహం ఇస్తే అత్త ప్యాంట్ మామ షర్ట్ ఇచ్చి బాబు టోపీ పెట్టి అన్నీ ఉండాలి కదా బాగా అంటే పూర్వం అనుకునేవాడు కదా సూటు బూట్ హ్యాట్ అని అందువల్ల అన్నాను ఇంకేమన్నా పూర్వ మనిషి నేను అర్థం నాకేదో ఎక్కువ వెళ్తుంది అందువల్ల నేను మాట్లాడుతున్నాను ఈ మీరంతా సీరియస్గా ఉంటే నాకు మళ్ళీ భయం వేసింది రోజు ఇంత ఆనందంగా ఉన్నారు ఏంటి ఈ రోజు అందుకని నువ్వు ఇక్కడ నవ్విస్తామని అర్థం నవ్వాలన్నా అత్త ఉండాలి ఏడవాలన్నా అత్త ఉండాలి ఆ దుత్త సమాష ఏంటంటే దేనికైనా అత్తా చుట్టుకం ఎటర్నల్ ప్రాబ్లం అర్థమవుతుందే కనుక ఇప్పుడు అర్థమైలా అందుకని అమ్మని మనం మర్చిపోకూడదు కారణం ఆమె ఇచ్చినటువంటి కాబట్టి ఏం చేస్తాను ఎవరి స్థానంలో తీసుకెళ్లి పెట్టగలను నాకు ఈరోజు కావలసిన సేవలు నా భార్య చేస్తుంది కావలసిన సేవలు నా చర్యలు చేస్తూ ఉంది మా అక్క చేస్తూ ఉంది ఇంకా చాలా మంది చేస్తున్నారు మా అత్తగారు చేస్తూ ఇక్కడెక్కడ నిన్ను పెట్టలేనమ్మా నేను ఇక్కడెక్కడ నేను పెట్టలేను అత్యతిష్ట దశాంగుడు వాళ్లకన్నా నేను కొద్దిగా హైఫ్లో పెట్టుకుంటాను ఎందుకనంటే నువ్వు దేహం ఇచ్చిన తరువాతే నేను వాళ్ళని గుర్తించే అవకాశం వచ్చింది గనక మాతృదేవం నెక్స్ట్ నెక్స్ట్ ఈ దేహానికి తల్లి ఉపాదాన కారణం తల్లి ఉపాదాన కారణం కుండకు మట్టిలాగా కుండకు ఎవరు ఉపాదాన కారణం మట్టి ఈ దేహానికి ఉపాదానం ఎవరు మట్టి ఎందుకని ఈ దేహంలో ఉన్న వస్తువు అంతా తల్లి దగ్గర నుంచి వచ్చింది నిమిత్త కారణం తండ్రి నెక్స్ట్ పాయింట్ నిమిత్త కారణం కనుక దేహానికి తల్లి ఉపాధాన కారణం మెటీరియల్ కాస్ కానీ తండ్రి ఎఫిషియన్ కాబట్టి అమ్మా నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటున్నా కానీ తండ్రి లేకపోయినా నేను ఉండే అవకాశం లేదు కనుక తండ్రిని కూడా నేను జ్ఞాపకం పెట్టుకోవాలి నీలాగే నువ్వు నాకు దేవత తండ్రి నాకు దేవుడు దేవతను చూసుకున్నట్టుగా నిన్ను చూసుకుంటున్నా దేవుడిని చూసుకున్నట్టుగా ఆయన చూసుకుంటున్నా భగవంతుణ్ణి చూసుకున్నట్టుగా ఆయన్ని చూసుకుంటా భగవతిని చూసుకున్నట్టుగా నిన్ను చూసుకుంటా ఎందుకని నువ్వు దేహాన్ని ఇచ్చావు ఆ తర్వాత మా తండ్రి దేహాన్ని పోషించడానికి ఎంత కష్టపడ్డాడు నేను పుట్టకముందు ఆయన ఆయన గురించి ఆలోచించుకుంటాడు నేను పుట్టిన తర్వాత ఆయన ఆలోచనలన్నీ నా శరీరం చుట్టే తిరిగాయి నా బ్రతుకు చుట్టే తిరిగాయి నన్ను ఏం చేయాలని ఆలోచించాడు తండ్రి నన్ను ఎట్లా చదువు చెప్పించాలి నన్ను ఎట్లా నాకు విద్యాబుద్ధులు చెప్పించాలి నాకు ఎలాంటి బట్టలు కొనాలి చాలా మంది అంటూ ఉంటారు ఇంతకు ముందు మా నాన్న చాలా విలువైన దుస్తులు వేసుకునేవాడు కానీ ఇప్పుడు అంత విలువైన దుస్తులు మా నాన్న వేసుకోవడం వల్ల ఎందుకో తెలుసా నాకు కావాలి అంటారు చాలా మంది తండ్రులు మన సంస్కృతిలో ఏమండి ఎట్లాంటి బట్టలు ఇంకెందుకండి పిల్లలు వచ్చారు వాళ్ళు వేసుకుంటే చూస్తా ఉేమచ్చు నేను పెరుగుతూ ఉంటే మా నాన్న కరిగిపోతూ వచ్చాడు నన్ను పెంచడానికి నన్ను నేను పెరుగుతూ ఉంటే చూడడానికి మా నాన్న తరిగిపోతూ వచ్చాడు ఆయన ఏం తింటాడు ఆయనకు అవసరం లేదు నేనేం తింటాననేది ఆలోచిస్తున్నాడు ఆయన్ని గురించి ఆయన ఆలోచించడం లేదు నాకు మంచి పేరు కావాలనుకుంటూ ఉన్నాడు ఆయన పెద్ద చదువుకున్నవాడు కాకపోయినా నాకు మంచి విద్యాబుద్ధులు రావాలి నేను గొప్ప చదువు కలిగిన కావాలి తన బిడ్డ ఈ ప్రపంచంలో ఈ సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులతో ఉండాలి అని నా తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ విధంగా నన్ను పోషించి పెద్ద చేసిన తండ్రిని ఏం నేను రెండు చేతులైతే దండం పెడతాను ఏమని పితృదేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ వస్తున్నాడు గురు ఎంటర్ అవుతా ఉద్దరు అయిన తర్వాత ఇప్పుడు గురువు వస్తున్నాడు ఎందుకో తెలుసా ప్రారంధం ఇచ్చినటువంటి దేహాన్ని నీకు అందించడానికి ప్రారబ్ధ అనుభవాన్ని నువ్వు పొందాడానికి నీకు కావలసిన దేహాన్ని నీకు ఇవ్వడానికి తల్లి తండ్రి ముందుకొచ్చి నీకు ఈ దేహాన్ని ప్రసాదించాడు ఇది ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చింది భోగేనా అనుభవించిన తర్వాత పోతుంది కాని ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉండడానికి కావలసిన దేహాన్ని తల్లిదండ్రులు ఇస్తే పురుషార్థంతో ఆ దేహం ద్వారా ముక్తిని పొందడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నీ మనసులో దించినటువంటి వాడు గురువు గురువు శ్రమిస్తాడని గురువు అనేవాడికి అశాంతి తెలీదు గురు అనేవాడికి ఆందోళన లేదు గురువు అనేవాడికి ఆవేదన అర్థం కాదు కాని ఆవేదనంతా గురువుల దగ్గరే ఉంది ఆవేదనంతా ఆందోళనంతా గురువుల దగ్గరే ఉంది రంపపు కోతంతా గురువులకే ఉంది దేనికో తెలుస శిష్యుల కోసం హాయిగా ఉండగలడు గురు జ్ఞానం కలిగిన వాడు ఎంత ఆనందంగా ఉండగలడు కానీ కోసం శ్రమిస్తావు అహోరథాలు నీకోసం శ్రమిస్తాడు గురువు నీ మనసులో విలువలు నింపుతాడు వాల్యూస్ నీ మనసులోకి వస్తే గురువు యొక్క అనుగ్రహం నీకు తెలుసా వాల్యూస్ ఏంటో ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నీకు తెలుసా విషయాల్ని నీకు అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి గురువుని ఇంకా అవసరమైతే చీపురు కట్టను గురించి నీకు తెలియదని నువ్వు అంటావు గురువుని హీ యాక్సెప్ట్స్ ఇట్ మన అజ్ఞానం మన అజ్ఞానం అంతకన్నా ఇంకే లేదు ఉంది కనుక నీ యొక్క మనసులో విలువల్ని నింపినవాడు తాను నీ బుద్ధిలో వెలుగులు దించిన వాడతాను కాబట్టి ఈరోజు బుద్ధి వెలుగుతూ ఉందంటే జ్ఞానంతో వెలుగుతూ ఉంది జ్ఞాన ప్రకాశిస్తారు ఆ జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చింది ఎవరు గురు అందుకని నాలుగు మాటలు మాట్లాడాలంటే శక్తి లేక కాదు కానీ గురువును తలుసుకోకుండా మాట్లాడడానికి మనసు అంగీకరించదు ఎందుకని అయిందే కదా శృతి స్మృతి పురాణ నా ఆలయం యావత్ ప్రపంచానికి సుఖం కావాలనుకునేటువంటి వాడికి రెడీగా రెడీమేడ్ సుఖం కావాలనుకుంటే ఆనందం కావాలనుకుంటే నిరవధిక సుఖం కావాలనుకునేటువంటి వాడికి జస్ట్ వడ్డించిన విస్తర శంకర ఆ మహాత్ముని జ్ఞానం వడ్డించిన విస్తర ఎలా రుణం తీర్చుకునేది ఎవరికి సాధ్యమేది కాబట్టి నా ఇంతగా చేసావు నన్ను ఇంత స్థాయికి తీసుకుని వచ్చావు పురుషార్థమంతా నీతోనే ఉంది తల్లిదండ్రులతో ఏమి లేదు అలా చూసినప్పుడు తల్లిదండ్రులు